మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మనం ప్రభు అని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మనం ప్రార్థంతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాం మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ మనకు స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు ప్రేజ్ లో శాంతం సిస్టర్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఏ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా అయా నాయన నిసజీవమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని కాపాడుతూ తండ్రి నిసజీవమైన రెక్కల కింద ఉన్న భద్రపరిచి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఆత్మడా తండ్రి ఎంతైనా నమ్మ దేవాతి దేవుడవు రాజాతి రాజువు ప్రభా కృపగల దేవుడవు ప్రభా సత్యవంతుడవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అయ్యాదు ప్రభా నీకే స్థుతి స్తోత్రం ప్రభా నిస్కైపు ఆరాధనలో ప్రభా మేము ప్రారంభించుకుంటున్నాం ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి నీ పరలోక మర్మాలు మాకు బయలుపరచండి దేవా అయ్యా మాకు కావాల్సిన వర్తమానము మీరు మాకు దయచేయండి తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి మా తప్పులన్నీ మేము సరిచేసుకొని ప్రభా నిరాకడకు మేము సిద్ధపడేలాగా ప్రభా నిరాకడకు మేము సిద్ధపడి ఉండాలా ప్రభా మీరే మా అందరితో మీరు మాట్లాడండి పరిశుద్ధుడా మీ ఆత్మ నడిపింపు దయచ్చేయండి అందరూ ప్రభా స్కైప్ లో జాయిన్ అయ్యేటట్టుగా నీ కృపను దయచ్చేయండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రభా మీ తండ్రి పరిశుద్ధ ఆత్మతోను అభిషేకించండి మీ నడిపింపు దయచేయండి తండ్రి అది మొదలుకొని ప్రవ్వ శివదాక ప్రవ్వ నీ కృపలో అయా నడిపించుమని ప్రార్థిస్తున్న తండ్రి మీరే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలనైనా ఈ ప్రార్థన అంతట్లో మీరే ఆదిత్యం వహించుమని పరిశుద్ధ నామం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ మనకి పాట పాడతారు పింకీ సిస్టర్ ఉంటే పాడండి సిస్టర్ క్యాథరిన్ అక్క ప్రైజ్ సిస్టర్ పాట పాడండి అక్క డా నింపు మయా పరిశుద్ధాత్మడా శక్తితో నింపు మయా ఆత్మబలమ్మ కావశమని ప్రభువానీవే తెలిపితివి ఆత్మబలమ్మ కావశమని ప్రభువానీవే తెలిపితివి పరిశుద్ధాత్మడా శక్తితో నింపు మయా పరిశుద్ధాత్మడా శక్తితో నింపు మయా లోకేశులను విడుచుటకు సాతాను ఎదిరించుటకు లోకేషులను విడుచుటకు సాతాను ఎదురి చుట్టకు ధైర్యముతో సేవచేయుటకు చేయుటకు అభిషేకించుమయా ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయా శక్తితో నింపుమయా పరిశుద్ధాత్మడా శక్తితో నింపు మయా ఆత్మబలమ్మ కావశమని ప్రభువానీవే తెలిపితివి ఆత్మబలమ్మ కావశమని ప్రభువానీవే తెలిపితివి పరిశుద్ధాత్మడా శక్తితో నింపు మయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపు మయా కృపవా వరములని కలిగి వాక్యమునందు నిలుచుటకు కృపవా వరములని కలిగి వాక్యమునందు నిలుచుటకు కడవరి వర్షం పంపుమయా సంగమును మెలు కడవరి వర్షం పంపుమయా సంగమును మెలుకొలుపుమయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా ఆత్మబలమ్మ కావశమని ప్రభువానీవే తెలిపితివి ఆత్మ బలమ్మ కావశమ్మని ప్రభువానీవే తెలిపితివి పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా థ్యాంక్ సిస్టర్ ప్రేజ్లాడ్ ప్రైజ్లాడ్ అక్క థ్యాంక్ అక్క ఇప్పుడు మన మధ్యలో ఉన్న విజయ్ బ్రదర్ మనకు వాకాన్ని అందిస్తారు ప్రేజ్లా బ్రదర్ సిస్టర్ వాక్యంలో నడిపించింది ప్రభు నామానికి మాయము కలుగును గాక గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా రైదే ఉన్నామా మీ అందరికీ ప్రైజ్ దులాడ్ తెలియజేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం వాక్యాన్ని పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాని దేవుదేవ ఈసయ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాల ప్రభా గడిచినా దినం నుండి నేటి వరకు మమ్మల్ని కాచి కాపడి భద్రపరిచి సజీవు లెక్కల్లో ఉంచి నీ యొక్క బిడ్డలతో సావాసంలోను తండ్రి పాటల ఎందును వాక్యం తండ్రి మహిమ పొందుకునే దేవా మీకు వందనాలు మాకుడిచ్చిన భాగముకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మితబడే వాక్యం రెండంచలు గల నాలో మాలో అందరితో మాట్లాడులా కృపణ ఇచ్చేయండి ప్రభా బలపరుస్తురండి సహాయం చేయండి నిస్సిలో చాట్న మరుగుపరిచి తండ్రి ప్రభా గొప్ప మాటలు గొప్ప వాక్ను బయలుపరుస్తురమ్మని మాతో కూడా మిరుణమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున తగ్గించుకుంటూ ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ మార్కుసు వార్త అధ్యాయము మూడో వచనము మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనము ఈ వాక్యం ఈ వచనం చదవబోయే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవులమైన మనమందరం కూడా అన్ని విషయాల్లో మరి ప్రభు కృపను బట్టి ఎదుగుతా ఉంటాం ప్రార్థనా జీవితం కావచ్చు వాక్యం పంచుకునే జీవితం కావచ్చు మరి ఇతర విషయాలలో కూడా మనం అందరం కూడా మరి ఎదుగుతూ వస్తున్నాం కానీ కన్నా ముఖ్యమైనది మరి దేవుడు కోరుకునేది అది మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే తగ్గింపు ఆ తగ్గింపు ఎటువంటి తగ్గింపు అంటే పూర్తి తగ్గింపు డౌన్ టు ఎర్త్ అంటారు కదా మరి అటువంటి జీవితాన్ని ప్రభు ఎప్పుడు కోరుకుంటాడు ఆయన దీనుల మొరను వినే దేవుడు ఆయన దీనుల పక్షమున పేదవారి పక్షమున ఎవరైతే మరి వాక్యం కూడా సెలవిస్తా తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు మరి ఈ తగ్గింపు జీవితం మరి మనలో ఉండాలని మరి కోరుకుంటూ ఈ వాక్యాన్ని మనం చూసుకుందాము మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనం ఆయన బెథనియాలో కుష్టరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిని విలువ గల అచ్చా అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను ఇక్కడ మొదటి లైన్ లో గమనించినట్లయితే ఆయన బెథనీయాలో కుష్ట రోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడు ఎవరింట్లో కూర్చున్నాడంటే కుష్ఠరోగంతో కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి ఇంట ఇక్కడ తగ్గింపు విషయంలో వేసుక్రీస్తుని ఇక్కడ మనము మాదిరిగా తీసుకోవచ్చు ఎవరింట్లో కూర్చున్నాడు అనంటే కుష్ఠరోగం ఒక రోగముతో ఉన్న ఒక వ్యాధిగ్రస్తుడి అది కూడా ఎటువంటిది అంటు వ్యాధి ఆ కాలంలో కుష్ఠరోగుల్ని వెలివేసే రోజులు ఇప్పటికి కూడా కుష్ఠరోగుల్ని చూస్తే అసహించుకుంటారో లేదనంటే పారిపోవడము వారిని దూరం పెట్టడం జరుగుతూ ఉంటది అటువంటి కుష్ఠరోగి ఆయన ఏం చేస్తున్నాడంటే భోజనమున కూర్చున్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారి యొక్క గుణము బయటపడుతుంది ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రతి వ్యక్తి ఈతన్ని తీసివేయడానికి లేదు ఈయన పనికిరాడు అనే వ్యక్తి ఆయన దృష్టిలో ఎవరు లేరు ఆయన నరహంతకులంతో సహా వ్యభిచారులతో సహా మరి క్రూరులను మరి మోసగాలను సైతం మార్చిన దేవుడు ఆ ప్రభు ఎవరిని విడిచిపెట్టకుండా ప్రత్యేకించి ఈ యొక్క కుష్ఠరోగి ఆయన మరి భోజనంలో కూర్చున్నాడు ఎంతో తగ్గింపుతో ఇక్కడ తగ్గింపు మనకు కనపడతా ఉంది మనమైతే ఒక మురిగ్గా ఉన్న వ్యక్తి కనపడితే చాలు మనలో ఎక్కడ లేని విలువలు పెంచుకుంటాం విలువలు పెరిగిపోతాయి మనలో బా ఎంత గొప్పగానో ఫీల్ అవుతాం ఎవరికన్నా ఒక పాయలు ఇస్తే మనకు ఆ ఫీలింగే వేరు బా ఎంతో హెల్ప్ చేసినట్టుగా మరి మనం ఫీల్ అవుతా ఉంటాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల చూస్తే ఆయన ఆయనకున్న ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఆయన ఉన్న జీవన విధానం అప్పట్లో ఆయన అందరూ కోరుకునేవారు ఆ టైంలోనే యేసుక్రీస్తు ప్రభు మరి వాటినన్నిటినీ ఆయన యొక్క ఉన్నత స్థితిని పక్కన పెట్టి మరి ఆ కుష్టరోగి అయిన సీమోను ఇంట ఆయన భోజనంను కూర్చున్నాడు అక్కడ ఒక గొప్ప కార్యం మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆ భోజనంను కూర్చున్నప్పుడు ఒక స్త్రీ విలువగల అచ్చా జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి విలువగలది ఒక స్త్రీ తీసుకొని వచ్చింది ఏంటి ఆ విలువగలదంటే ఒక కాస్ట్లీ ఫ్రాగ్రెంట్ ఆయిల్ మనం పర్ఫ్యూమ్స్ వాడతాం కదా ఆ పర్ఫ్యూమ్స్ వెరీ కాస్ట్లీ ఆ దినాలలో అత్తరు బుడ్డి పగలుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోశాను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదల కీయవచ్చునని చెప్పి ఆమెను గురించి సనుగుకొనిరి చూడండి ఈ అత్తరుకి ఆమె విలువగలిగేది అని ముందే చెప్పడం జరిగింది అది ఎంతుందనంటే ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు ఇది ఇంచుమించు నూట అరవై రూపాయలు కావచ్చును అది అంతకంటే ఎక్కువ అంట మున్నూరు దేనారముల కంటే అంటే ఇంచుమించు నూట అరవై రూపాయల కంటే ఎక్కువ చూడండి మనం ఒక ఇరవై ఏళ్ళ క్రితం వెళ్తే ఇరవై కాదు ఒక ముప్పై ఏళ్ళ క్రితం వెళ్తే నా చిన్ననాటి వయసులో ఒక ఐదు రూపాయలు ఉంటే ఐదు వందల గజాలు ఒక ఎకరం భూమి వచ్చేటిదంట థర్టీ ఇయర్స్ బ్యాక్ మరి ఒక రెండు వేల సంవత్సరాలు వెనక్కి మరి అది ఎంతయి ఉండొచ్చు రెండు వేల సంవత్సరాలు ఇంచుమించు దాదాపు రెండు వేల ఆ సమయంలో ఆ అత్తరు బుడ్డి కాస్ట్లీ ఎంత ఉండొచ్చు కదా చాలా విలువగలది అప్పట్లో నూట అరవై రూపాయలంటే అది ఎన్నో సమస్తమును ఆయనకి ఇచ్చివేయడం జరిగింది అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇదే వాక్యాన్ని మనం లూకాసు వార్తలో ఇంకా కొంచెం క్షుణ్ణంగా చూద్దాం లూకాసు వార్త అధ్యాయము ముప్పై ఆరో వచనంలో సరే ఇప్పుడు మనం ముప్పై ఆరు ముప్పై ఏడు ఇవన్నీ కవర్ అయిపోయాయి అక్కడ చూస్తే ముప్పై నుంచి చూద్దాం వెనుకత ముప్పై నుంచి చదవాల్సి వస్తుంది ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ చూడండి ఆ ఒక స్త్రీ గురించి ఇక్కడ ఏం రాయబడిందనంటే లూకస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసు పరిచయుని ఇంట భ భోజనములు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములను నిలువబడి ఏడ్చుచ్చు కన్నీళ్లలో కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను ఇక్కడ ఇంకా రెండో మనిషిని చూస్తే మరి ఈ ఒక స్త్రీ ఈ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆమె తనకున్న కాస్ట్లీ ఎంతైతే మరి ఆమె దగ్గర ఉన్నదంతా కలిపి మరి అత్తరు బుడ్డి కొన్ని ఉండొచ్చు ఎందుకనంటే రక్షకుడు అని తెలుసుకున్నదమ్మ ముందుగానే ముందుగానే ఈయన తప్ప ఎవరినో రక్షకుడు లేడని తెలుసుకున్నది తెలుసుకొని ఆయన తల మీద ఆ అత్తరును పోసి వెనుకతట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఇక్కడ ఈమా తగ్గింపు చూస్తాం మనం మనము అసలు తగ్గింపు విషయానికి వస్తే తల్లిదండ్రులకి లోబడలేము ఒక మాట అంటే వంద మాటలు గుణాలు అలాగే భర్తకి లోబడలేనటువంటి జీవితాలు కొందరివి కొందరు భార్యల్ని నిష్టూరి పెట్టే జీవితాలు మరి కొందరు తమ గురువులను తమ బాసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక చాటుకునే వాళ్ళు ఇలాగా రకరకాలుగా మనలో తగ్గింపును కోల్పోతా ఉంటాం మనము ఏసుక్రీస్తు అంటా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని కానీ వాక్యం తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఓడిపోతారు తగ్గింపు విషయంలో ఒక మాట అంటే నాకన్నీ తెలుసు నాకు తప్ప ఎవరికి తెలియదు అనే భావన మనలో కూరుకుపోయింది కాబట్టి మనం తగ్గించుకోలేం యేసు దగ్గరికి వచ్చి కూడా మనము ఆయన ప్లీజింగ్ చేయలేం అనేక సార్లు ఉంటాం ప్లీజింగ్ విషయంలో ఆయనను బ్రతిమిలాడుకోలేము ఈసయ కనికరించయా పాదాలు పట్టుకుంటున్నాను ప్రభ తప్పైంది ప్రభ క్షమించు ప్రభ ఇక ఇలాంటివి నా నుండి జరగవు ప్రభ అనే విధానం మనల చాలా కొరతగా మిగిలిపోయింది కాబట్టి ఈరోజు ఈ స్త్రీ మనతో ఒక మాట మాట్లాడుతుంది ఈ స్త్రీ ఏం చేసిందనంటే తనకున్నదంతా తనకున్నదంతా తీసుకొని వచ్చి ఏముందనంటే ఉన్న ఆ యొక్క డబ్బుతో తన పాపాలన్నీ పోగొట్టుకోగడానికి కారణం ఏంటంటే తను గుర్తించింది యేసు క్రీసే నిజమైన దేవుడు గుర్తించి ఆయన తప్ప వేరే మార్గము లేదని తెలుసుకొని తనకు ఉన్న ఆ యొక్క మరి వెలగల ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చింది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయనకి వెళ అనంటే డబ్బు కాదు ఆ కాస్ట్లీ ఫ్రాగ్రెన్సీ ఆయిల్ కాదు ఆ యొక్క అత్తరు కాదు ఆయనకు కావాల్సింది మన యొక్క హృదయం ఎప్పుడైతే ఏసుని మనము మన పాపాల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడని చూస్తామో అప్పుడే కన్నీళ్ళు మనకి అప్పుడే పశ్చాత్తాపం కలుగుతుంది ఈ స్త్రీ జీవితంలో కూడా అదే జరిగింది ఆయన పాదాల మీద పడిపోయిందామా పాదాలని వదలడం లేదు ఏడ్చుచు కన్నీళ్లతో ఆత్తరు పోసింది కన్నీళ్లతో ఆయన పాదములను ఏం చేస్తుందంటే ముద్దు పెట్టుకుంటుంది ఆ తర్వాటికి పూసి ఆ పాదాలని అందుకే ఇక్కడ నలభై నాలుగో వచనంలో కూడా లు కాసు వార్త అధ్యాయం నలభై వచనంలో ఇక్కడ ఏ ఇంట్లో అయితే కూర్చున్నాడో ఆయనను అడుగుతున్నాడు సీమోనుతో ఆ కృష్ణరోగి ఆయన సీమోన్తో అడుగుతున్నాడు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా ఆ స్త్రీ వైపు చూస్తూ సీమొన్న అంటున్నాడు ఈ స్త్రీని చూచుచున్నావే నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి చూడండి కాళ్ళు దేంతో గడుక్కుంటారు నీళ్ళతో కడుక్కుంటారు కానీ ఆ స్త్రీ తన హృదయము నిండా ఎంతైతే నింపుకొని ఉన్నదో అవన్నీ కన్నీళ్ల రూపంలో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆ పాదములను వదలడం లేదు ఆ పాదములలో పశ్చాత్తాపముతో కన్నీళ్లు కారుస్తూ ప్రభుని మరి తన తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు సీమోను అంటున్నాడు ఆయన అనుకోవచ్చు సీమోను లేదా చుట్టూ చుట్టు వాళ్ళు అనుకోవచ్చు ఈయన భోజనానికి వచ్చాడని కానీ ఆయన అక్కడ కోరుకుంటున్నది ఏంటంటే ఆయన పాదముల మీద పడి కోరలేదు ఆ యొక్క చేతి నుండి అన్నం తినడానికి వచ్చాడు అనుకున్నారు కానీ ఆ కుష్ఠరోగి వచ్చి ముట్టుకోవాలని ఏసుక్రీస్తు కోరాడు బహుశా ఆయన అనుకోవచ్చు నేను కుష్ఠరోగిని కదా నేను ముట్టుకోలేనమా తన యేసు క్రీస్తు ఆయన తన కుమారులగా మనల్ని చూస్తున్నాడు ఇక్కడ ఆయన తంటున్నాడు నువ్వు నన్ను నా పాదములను ముద్దు పెట్టుకోలేదు నీవు నాకు నీళ్ళివ్వలేదు అయితే ఈ స్త్రీ మాత్రం నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను ఆ సీమునత ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా దేవుడికి మన నుండి ఏం కోరుకుంటాడండి మన ఆస్తులు కాదు మన అంతస్తులు కాదు మన మాటకారితనం కాదు మన అందచందాలు కాదు మన సుఖ సంతోషాలు కాదా ఆయన కోరుకున్నది ఆయన మన హృదయం తిరిగి జన్మించిన హృదయం పాపాన్ని విడిచిపెట్టిన హృదయం ఏసు అడుగుజాడల్లో నడిచే హృదయం ఏసుకై పరితపించే హృదయం ఆయన కోరుకున్నాడు అందుకే సీమునతో అయ్యా నీటికొస్తే నువ్వు నాకు కాళ్ళు తడపడానికి కడుక్కోడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈ కన్నీళ్లతో తుడిచింది నువ్వు నా పాదంలోని ముద్దు పెట్టుకోలేదు ఏమైతే మానడం లేదు ముద్దు పెట్టుకోవడం నిజమే కదా మనకి ఇష్టమైన వ్యక్తులు మన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని కొన్నిసార్లు వదలకుండా ముద్దు పెట్టుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఎన్నో చేస్తా ఉంటాం అదే రీతిగా ఆ యొక్క స్త్రీ వ్యక్తి ఎందుకనంటే క్షమాపణకి తారకుడు క్షమించగల అర్హుడు అటువంటి ఆయన దొరికాడు ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను ఆమె పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది ఆమె గురించి ఆమె పాపం అనేక పాపములు చేసింది అనేక పాపములు క్షమింపబడి ఉన్నాయి సీమో గ్రహించలేకపోయాడు తినడానికి వచ్చాడలే ప్రభువుకి భోజనం సిద్ధపరచను నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు కానీ ఆయన వైపు తిరిగి భయంకరంగా చెప్పాడు ఇదిగో నిన్న ఇంటికి వస్తే నాకు చేయాల్సింది చేయట్లేదు మాయనకుడు మన హృదయం అనే తలుపులు తట్టి మన హృదయంలోకి వచ్చాడు కానీ మనం ఏం చేయట్లేదు ఆయన కొరకు మనం ఏ పాటు పడడం లేదు మన జీవితంలో తగ్గింపు మాట ఎంతో దూరంగా ఉంది ఎందుకనంటే ఎవడైతే తగ్గించుకుంటాడో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు ఎవడైతే దీనుడుగా ఉంటాడో దీనులకే ఆయన ఎక్కువగా కృపనిచ్చువాడై ఉన్నాడు కాబట్టి తగ్గింపు ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఒబీడియన్స్ ఇజ్రాయేల్ ప్రజలు పదకొండు రోజుల్లో ఆ యొక్క కాణానికి వెళ్ళాల కానీ నలభై సంవత్సరాలు ఎందుకంటే తగ్గింపు లేదు డిసొబీడియన్స్ వాళ్ళందరూ కూడా విధేయులుగా ఉన్నారు విధేయులుగా లేరు తగ్గింపు ఎక్కడుంటే అక్కడ విధేయత ఉంటుంది తగ్గింపు ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉంటుంది తగ్గింపు ఎక్కడుంటే అక్కడ క్షమాపణ ఉంటుంది క్షమించగల మనసు ఉంటుంది ఈ తగ్గింపు మరి వాళ్ళలో ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో లేదు మరి నీలో నాలో ఎంతవరకు ఉంది ఈ తగ్గింపు మన పెద్దల్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాల ఎన్నో ఉన్నత పదవులలో ఉన్నా ఉన్నత జాబ్స్లలో ఉన్నా అనేకుల్ని గెలుచుకున్నా వారు ఏ విధంగా జీవిస్తున్నారనంటే అన్నిటినీ పక్కన పెట్టి మనతో కరచాలం చేస్తూ మనతో భోజనం చేస్తూ మనతో నడుస్తూ మనతో సన్నిహిత్యంగా ఉంటూ తగ్గించుకొని ఉంటున్నారు దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు నిజమే ఈ తగ్గింపు మనలో కూడా అవసరం ఎక్కడ అవసరమయ్యా అనంటే ఐదు మంది పది మంది క్రైస్తవులు కనపడితే అందరూ తగ్గించుకునే ఉంటారు కానీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో తగ్గింపుందా నీ యొక్క మధ్య తగ్గింపు మీ యొక్క భర్త దగ్గర తగ్గింపుందా దేవుడి దగ్గర తగ్గింపుందా దేవుణ్ణి వెళ్ళి ప్లీజరింగ్ చేస్తున్నావా ఇది చాలా ఇంపార్టెంట్ తగ్గింపు ఈ తగ్గింపు ఈ స్త్రీలో మరి ఎక్కడా చూడలేం బైబిల్ మొత్తంలో ఈ మా తగ్గింపు మరి ఈమె గురించి ప్రభువే సాక్షమిస్తాడు మార్కు సువార్తలు మార్కు పద్నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అంటాడు ఈమె తన శక్తి కొలది చేసి శక్తి కొలది ఇందాక మాట్లాడుకున్నాం కదా నూట రూపాయలు కావచ్చు ఇంచుమించు అని శక్తి ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నాడు ఆమెకి ఎంతైతో ఉందో మొత్తం చేసింది తన శక్తి చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను చూడండి ఆయన ఎప్పుడైతే ఇక పట్టబడతాడో దానికి ముందు ఆ కాస్ట్లీ ఫ్రాగ్రెన్స్ ఆయలు కొని తన శక్తి కొలది అపద్మురాలుగా మొదట వర్ణించబడింది ఆమె గురించి చివరి ఎండింగ్ ఏమని వచ్చిందనంటే నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించను సర్వలోకముల ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన చూడండి జ్ఞాపకార్థంగా ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను గురించి ఈమె చేసిన కార్యమును గురించి ప్రశంసింపబడుతుందంట ఆమె గురించి ప్రశంసలు అందుకుందామ ఈరోజు కూడా ఈ వాక్యము ద్వారా ఆమె జ్ఞాపకార్థంగానే ఉంది ఆమెను ప్రశంసించాల మనం ఎంతగానో నిజమే అట్లా మేము చేయలేమమ్మా నిజంగానే మేము అంత తగ్గింపు మాకు ఆలోచన రాదు మేము మాకున్న మొత్తం సమస్తమున అమ్మి ఏసై దగ్గర పాదల దగ్గర పెట్టలేము మాకున్న సమస్తము విడిచిపెట్టలేము ఆ పశ్చాత్తాపం మా కలగదు ఈమెను ప్రశంసించాల మనం ఇంత గొప్పనా ఇంత గొప్పగా ఏసుక్రీస్తే అంటున్నాడు ఈమె జ్ఞాపకార్థముగా ఈమె చేసినది ఈశు ఎక్కడ ప్రకటిస్తే చాలు అక్కడంతా ప్రశంసింపబడుతుందంట ఆ స్త్రీ నిజంగా ఆమె ప్రశంసకి అర్హురాలు ఎందుకనంటే ఈ లోకము దీని ఆశయు గతించిపోచున్నవి ఆమె తెలుసుకున్నది నాకున్నది ఈ డబ్బు ఇది ముఖ్యం కాదు నాకున్న శక్తి కొలది నాకు ఏదైతే ఉందో అది నాకు ముఖ్యం కాదు నాకు కావాల్సింది ఈయనతో కూడా ఉన్న పరలోక రాజ్యమే నా పాపాలు పోవాల నా పాపాలు క్షమించబడాల చాలా మంది క్రైస్తవులు ఇంకా నా క్షమింపబడి ఉన్నవి అని పొరపాటు పడుతున్నారు దేవుని దగ్గరకు వచ్చి ఇంకా ప్లీజింగ్ చేయడం లేదు తగ్గింపు లేదు నేను ఒకసారి క్షమాపణ అడిగాను అయిపోయిందని అనుకుంటున్నారు కాదు ఇది మనం ప్రతి దినము దేవుని దగ్గర తగ్గించుకోవాలి ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో ఆటోమేటిక్ గా క్షమాపణ కోరుతాం క్షమించపడబ్బు ఈరోజు కొన్నిసార్లు నేను కూడా ప్రార్థనలో కూడా ఎటువంటి ప్రార్థన అంటే ఆహారం తినేటప్పుడు తినబోవచ్చుండగా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థనలో కూడా కొన్నిసార్లు ప్రభావ నన్ను క్షమించు ఈ ఆహారం ఇచ్చినందుకు నన్ను క్షమించు అని అంట నాకు బాగా గుర్తు ఎందుకంటే ఏ అర్హత లేని నాకు ఆహారం పెడుతున్నాడు ఏది అసలు సంపాదించలేని నాకు ఈ ఆహారాన్ని ఇచ్చాడు కాబట్టి ఏసయా నన్ను క్షమించు ప్రభ అనేసి మరి ఆ తగ్గింపు మనలో కావాలా కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే మరి పాపిజ్మ మిచ్చు యోహాన్ గారు కూడా మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఆయన కూడా ఇదే మార్కు సువార్త అధ్యాయం ఏడో వచనంలో మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను అంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు కూడా పాత్రుడను కాను ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను ఈ బాప్తిజం మిచ్చు అను యొక్క మరి ఆ దారిని సరాలము చేయడానికి మరి కేక వేచు తిరుగుచున్న వ్యక్తి ఈ వ్యక్తి చెప్తున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు పాత్రుడను కాను ఇదే వాక్యం సువార్తల్లో ఉంటది ఆయన చెప్పులను మోయుటకు కూడా యోగ్యుడను కాను అసలు ఆయనని మనము మనకు ఏ అర్హత లేదు ఆయన గురించి మాట్లాడడానికి కూడా లేదని ఒక భక్తుడు ఆయన గురించి అంత నీచమైన అంత దిగజారిన జీవితాలు ఆయన పేరు ఉచ్చరించలేనంత దూరస్థమైన జీవితాలు మనీ కానీ ప్రభు కృప కృప కృప ఆ కృపలోనే ఉందండి మనకు నాన్న అబ్బా తండ్రి అయ్యా అని పిలుచుకోవడానికి మనకి ఇచ్చిన భాగ్యం నిజమే అటువంటి కృప దేవుడి దగ్గరికి మనము సాష్టాంగ తగ్గించుకోవాల ప్రభు ఇదిగో ఆ పాపాత్మురాలైన స్త్రీ కొనియాడ పడుతుంది తగ్గింపుకి తగ్గింపులోనే సమస్తమును విడిచిపెట్టగలిగిందామా తగ్గింపులోనే అన్ని వదులుకుందామా దేవుణ్ణి చూసినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గింపు వచ్చేస్తుంది ఆమా చూడగలిగింది నువ్వు నేను చూడగలుగుతున్నామా ఇక్కడ అయోహాను కూడా అంటున్నాడు అయ్యా నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు చూడండి ఆ బెల్ట్ని కొంచెం ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదే ఆయనే అంటునడు నేను బాప్తిజం ఇస్తాను సర్పసంతానమా మీకు చెప్పిన వాడెవడు ఇన్ని బోధించిన వ్యక్తి అందరినీ గద్దించి మారు మనస్సుకు మార్గాలను తెరిచిన వ్యక్తి ఆయన నేనైతే ఆయన చెప్పుల వారను విప్పుటకు యోగ్యుడను కాను ఆయన చెప్పులను మోయటకు మనం యోగ్యులం కాదు ఇక్కడ చూస్తే ఆ స్త్రీ ఆయన పాదలను కడిగింది తన కన్నీళ్లతో ఇక్కడ ఈయన అంటున్నాడు యోహాన్ గారు బాప్తు యోహాన్ గారు ఆయన యొక్క చెప్పులను ముట్టుకోవడానికి నాకు అర్హత లేదయా యోగ్యత లేదయా నేను నేను ఒట్టి వాడను దేనికి పనికిరాని వాడను ఇంత ప్లీజింగ్ ఇంత తగ్గింపు ప్రభు దగ్గర మనం చేయాలి అప్పుడు మాత్రమే ఆయన అందుకే అంటాడు వాక్యంలో నాకు మొరపెట్టుము నేను నీకు చెవి ఒగ్గుదును ముర్రపెట్టుము అని అడుగుతున్నాడు అసీమనుతో కూడా అంటున్నాడు ఇదిగో నువ్వు నాకు ఏమి చేయట్లేదు ఈ మాత్రం అన్ని తీస్తుంది కాబట్టి ఈరోజు మనల్ని అడుగుతున్నాడు దేవుడు ఇదిగో తగ్గించుకో హెచ్చింపబడకు నిన్ను నువ్వు హెచ్చించుకోకు తగ్గించబడతావు నిన్ను నువ్వు తగ్గించుకో నేను నిన్ను హెచ్చిస్తా ఎవరు నిన్ను ఉన్నత స్థాయికి నేను హెచ్చిస్తా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అనుంది వాక్యంలో ఆయన బలిష్టమైన చేతి మనం దీన మనస్కులై ఉండాలంట ఎవడైతే దీన మనస్కులై ఉంటాడో వాడికి శక్తిని ఇస్తాడంట ఆ శక్తి చేత అపవాదిని ఎదిరించుడి అని అంటున్నాడు కాబట్టి మనము తగ్గించుకోవాల ఎంత తగ్గించుకుంటే మనం అంతా కనపరచబడతాం దేవుని దృష్టిలో మనం మనుషుల ఎదుట వేషధారణ లాగా తగ్గించుకుంటా ఉంటాం ఈ పాస్టర్ గారి దృష్టిలో పడాలి అన్నగారి దృష్టిలో పడాలి ఈ సిస్టర్ దృష్టిలో పడాలి కానీ ప్రభు దృష్టిలో పడాలి మనం వీరందరి దృష్టిలో పడడం కోసం వేషధారణ జీవితం కలిగి ఉంటాం భక్తిగా నటిస్తాం అందరినీ ప్రేమిస్తాం అందరితో బాగుంటాం కానీ ఇంట్లోకి మన నిజస్వరూపం బయటపడుతుంది మనం తగ్గింపు గలవారమా కాదా అని కదా అదే మాదిరిగా చివరిగా ఏసు క్రీస్తు ప్రభు మరి యోహను సువార్త పదమూడవ అధ్యాయంలో మరి ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యం పదమూడవ అధ్యాయము ఐదో వచనంలో పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుట కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను ఇంకా ఇంతకంటే తగ్గింపు ఎక్కడ చూస్తామండి ఈయననే రక్షకుడు ఈయననే సృష్టికర్త ఈయనదే సమస్తము ఈయన కలిగిస్తేనే ఆ శిష్యులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పాపులు కావచ్చు మనం కావచ్చు సేవకులు కావచ్చు అందరూ ఈయన కలిగించిన వాళ్ళమే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన కలిగించిన వాళ్ళల్లో శిష్యుల పాదములను కడుగుటకును ఈయన ఎంత తగ్గించుకోవాలి చెప్పండి ఈ లోకంలో మరి మన గురించి ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి అలా కార్యం ముగించిన వ్యక్తి కాదు ఇది ఈయన ఎటువంటి కార్యం అని అంటే మహాఘోరమైనది ఒక యవ్వన నిండు పురుషుడైన అందరూ స్త్రీలు చూస్తుండగా ఆయన బట్టలన్నిటినీ లాగేశారు నిండు పురుషుడు ముప్పై మూడున్నర ఎంత అవమానం తలదించుకొని సిగ్గు అది కూడా తన సొంత ప్రజల ఎదుట పిడిగుతులు గుద్దీ చెంపలు చెల్లు అనిపించి ఉమ్మివేసి కొరడాలతో కొట్టి బల్లెములతో పొడిచి ముళ్ళ కిరీటం పెట్టి మేకులు ఇగ్గొట్టి ఇన్ని చేస్తే ఆయన అన్న మాట ఏంటంటే వీరేమి చేయిస్తున్నారో వీరెడుగారు కనుక వీరిని క్షమించుత్రీ నిజమే మనము ఏమి చేస్తున్నామో మనకు తెలియడం లేదు మనము ఎగిరి పడుతున్నాం మనము హెచ్చుగా అవ్వాలని కోరుకుంటున్నాం మనంతటా మనమే గొప్ప గొప్ప టిష్టమో నీళ్ళు చెప్పుకుంటున్నాం అని ప్రభు చెప్తా ఉన్నాడు ఆమె గురించి సిమోనితో కదా అలాగే ఆయన మన చేసిన త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు తీసుకుంటే మనము తెచ్చిపోము అపస్తులుడు ఆయన పౌరుగా అంటారు నా బలహీనత అందే నేను నాకు కలిగిన దీనదశ అందే నేను అతిశయపడుచున్నాను ఎక్కడ తగ్గించుకుంటున్నాం మనము మనకు జీవపు డంబము లేని దాన్ని కూడా ఉన్నది అని చూపించుకునే వారం అనేక విషయాల్లో ఇదిగో నేను కూడా చాలా పవర్ఫుల్ అండి నేను అలా చేయగలను ఇలా చేయగలను ఎన్ని రకరకాలుగా మనం వేషధారణ స్థితిలో ఉంటా ఉంటాం అక్కడ తగ్గింపు అనేది ఒక్కనాటికి రాదు ఎప్పుడైతే వేషధారాన్ని విడిచిపెడతామో మనలో తగ్గింపు స్వభావం వస్తుంది ఆ తగ్గింపు స్వభావం ఏం చేస్తుందంటే త్యాగపూరితమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తా ఉంది మన ద్వారా దేవుడు మహిమ పొందే జీవితం మనం కలిగి ఉంటాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన యొక్క గొప్ప త్యాగం ఏంటంటే శిష్యుల పాదాలు కలుగుతా ఉన్నాడు అంత చేశాడు కదా శిలువ మీద అంత తగ్గించుకున్నాడు కదా మరలా ఇక్కడ ఆ శిష్యుల పాదములు పల్లెలో నీళ్లు పోసి పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టను చూడండి ఇంతకంత తగ్గింపు మనము ఎక్కడ చూడలేము చివరిగా మతైశ్వ వార్తలు ఒక మాట చూసుకొని ముగింపుస్తాం మూడో అధ్యాయము మతైశ్వ వార్త మూడో అధ్యాయము పదకొండవ వచనం అది ఇందాక చూసుకున్నాము పదకొండు మార్క్ క్షమించండి సరే ఇది ఇక్కడ మిస్ అయింది అయితే ఒక దగ్గర ఏమని ఉంటుందంటే ఆయన అపవిత్ర ఆత్మలను అన్నిటినీ వెళ్ళగొడతా ఉన్నప్పుడు రోగులను స్వస్థపరుస్తా ఉన్నప్పుడు మరి దుష్టరోగుల్ని కుంటివారని, వారిని గ్రుడ్డి వారిని ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుస్తా ఉన్నప్పుడు అక్కడ అపవిత్ర ఆయనను చూసి ఆయన పాదముల మీద సాగిలపడి దేవుని కుమారుడా కేకలు వేస్తున్నాయి అవి కూడా లోబడుతున్నాయి సాగిలపడి సాష్టంగా నమస్కారం చేసి అపవిత్ర దేవుని కుమారుడా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాయి అవి కూడా లోబడినట్టే అవి తగ్గించుకున్నాయి ప్రభు ఎవరిని దర్శిస్తే వాళ్ళు తగ్గించుకోవాల్సింది వేరే అవకాశం లేదు అక్కడ అవి కూడా తగ్గించుకున్నాయి మరి నిన్ను నన్ను అనేక మార్లు దర్శించాడు ప్రభు అనేక మార్లు మాట్లాడుతున్నాడు మనం ఆ ఎమోషనల్లో ఒక్కసారి రెండుసార్లు తగ్గించుకుంటున్నాం మళ్ళా మన పాత స్థితి మనదే మనం విడిచిపెడతలేం మా యొక్క గర్వము ఆ యొక్క ఆహము లేదని నా భర్త్ ఇట్లా నేను ఎందుకు ఊరుకోవాలి భార్య ఇలాగా నన్ను ఎదిరించిందంటే నేనేందుకు కోరుకోవాలి ఇటువంటి దూరాన్ని మనం కలిగి ఉన్నాం కానీ తగ్గింపు జీవితాలు లేవు దేవుడు ఈరోజు మన నుండి అరకొర తగ్గింపు కోరుకోవడం లేదు మన దగ్గర నుండి సమీపంగా రాలేకపోతున్నాను ప్రభా ఈ వాక్యానికి దగ్గర లేకపోతున్నాను వాక్యాన్ని ఉన్నది కానీ వాక్యానుసారమైన జీవితం లేదు ప్రభా నా దేవుని వైపు చూడాలి మనం ఎప్పుడైతే మనలో జరుగుతుందో ఆ దేవుడు మనల్ని హెచ్చిస్తే సమయం ఆరంభం అవుతుంది ఆయనకు దూరంగా ఉండి లోకకానికి దగ్గరగా ఉంటే అది ఫలించదు ఆ యొక్క జీవితం మనకు నిష్ప్రయోజనం ఆ జీవితంలో మనము దేన్ని పొందుకోలేము అందరూ ఒబీడియంట్ అవుతున్నారు అందుకే చాలా మంది చాలా వాక్యాలు ఉన్నాయి ఆయన సముద్రమును గద్దించగా అది లోబడిందంట ఆయన పిలుపుని సృష్టి మొత్తము అందుకుంటుందంట ఆయన చెప్పిన సెలవిచ్చిన రీతిగా అవి ప్రవర్తిస్తున్నాయి కానీ మానవులమైన మనము అన్నిల గురించి మాట్లాడట్లేదు కేవలం క్రైస్తవులు మనమే మనమే ఆయనకు చాలా దుఃఖాన్ని కలిగించే వారంగా ఉన్నాం అన్యులు తెలియక చేస్తున్నారు కానీ తెలిసి చేసేవాళ్ళు కైస్తవులే ద్వంద్వ జీవితం వేషధారణ గల జీవితం దీని గురించి అంటాడు నేను మిమ్మల్ని ఉమ్మి మిమ్మల్ని నేను ఉమి వేస్తాను వెచ్చగా నేను లేరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఈరోజు విడిచిపెడదాం అట్టి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదల కప్పగిస్తుందామయా మీదట నేను అటువంటి జీవితాన్ని కొనసాగించను ప్రభు నేను లోబడతా మనం క్షమించి ప్రభాని అడుగుదాం అట్లా అడిగి మరి దేవుని దగ్గరికి వచ్చి రాష్ట్రంగా పడి మన జీవితాన్ని మార్చగలే దేవుడు మరి ఆయన ఒక్కడు మాత్రమే ఆయన తప్ప వేరే ఎవరు మార్చలేరు మన జీవితాన్ని ఎవరు మార్చలేరు అది గ్యారంటీ అందుకే ఆది అందు అది అందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను చూడండి ఆ వాక్యము జీవము గలది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే మనల్ని మార్చాల ఆ దేవుడే మనల్ని మార్చాల ఆ దేవుడికి మనం అప్ప చెప్పుకున్నట్లయితే మన జీవితాన్ని మార్చి మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణిస్తాడు దేవుడు అది ఎటువంటి నిరీక్షణ అంటే మన పాపాలన్నీ క్షమించబడినాయి మనకి లోకంతో సంబంధం లేదు అనే గొప్ప నిరీక్షణ మనకు కలుగుతా ఉంది కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆయన వైపు చూద్దాం మరి కొద్ది మాటలు దేవుడు దివించిన గాక వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రజ ప్రార్థించండి బ్రదర్ వాక్యాన్ని బట్టి విజయ బ్రదర్ రైజ్లాడు సిస్టర్ చేయాలనా ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తు జీవం తండ్రి గొప్ప దేవ ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభా దీనుల ముర దరిద్రుల మున విని ఆలకించ దేవా తండ్రి మరి నీ వారు ఎవరు లేరు ప్రభా పాపులను పిలువ వచ్చి వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు అయా నన్ను మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అయా మాకిచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాం తండ్రి రక్షణను మేము నిర్లక్ష్యం చేయక తండ్రి ప్రభ్వాయన సమాధానముగా ముందు కొనసాగడానికి కృపంద ఇచ్చింది ముఖ్యంగా తండ్రి తగ్గింపు జీవితం విధేయ తగల జీవితం మాకు అనుగ్రహిస్తురండి ప్రభా సహాయం చేయండి సమాధానం దా అయా మాతో కూడా మీరు ఉండండి ప్రభా మరి ఉన్న ప్రతి బిడ్డని ప్రత్యేకపరచండి బలపరచండి తండ్రి మా బలహీనతల ఎందే మేము తండ్రి ప్రభా నాయన అతిశయించు వారం గాను తండ్రి మళ్ళీ ఏమి మేము అతిశయించు వారం గాను మా కష్ట శ్రమల ఎందే మేము అతిశయించు వారం గాను ఉండుట కృపందా ఇచ్చేయండి బలముందా ఇచ్చేయండి బలపరుస్తురండి ప్రభా సమాధానం దాయిచ్చేయండి తండ్రి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి మరి ఇచ్చిన వాక్కుక మీకు ప్రత్యేకించి ప్రభా కృతజ్ఞతా స్థితులు చెల్లించుకుంటు కొద్ది ప్రార్థన ఏ స్నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ మనకు అంశాల గురించి ప్రార్థిస్తారు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవా కృపా కనికరం గల తండ్రి జీవం గల దేవ నీకు వందనాలు స్తోత్రముడు దేవా ఇదిగో నా తండ్రి ఇంతవరకు దేవ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ అవును ప్రభా నైనా మేము దేని విషయంలో అతిశయించకుండా గర్వించకుండా దేవ విరిగి నలిగిన హృదయం గలవారమై యథార్థమైన తండ్రి విరిగి నలిగిన మనసుతో మేము ఉండిటకు దయచేయండి ఎల్లప్పుడూ ప్రభానైనా నీ మాట విని నాయన ఆ మాటకు భయపడుచు వణుకుచుతూ ఉండే జీవితం మాకు దయచేయండి నీ యొక్క బలిష్టమైన చేతుల కింద ప్రభ మేము దీన మనసులై ఉండటకు మీరు సహాయం దయచేయండి దేవ ఇదిగో తండ్రి మృదయంలో ఎలాంటి కపటము వేషధారణ లేకుండా తండ్రి మరోదయాలు దేవ మీకు అంగీకారంగా ఉండులాగా మీరు సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభ మాలో ఎలాంటి తండ్రి అహము కాని గర్వము ఎలాంటి దుర్మార్గత మాలో ఉండకుండా దేవనైనా గొప్ప దేవనైనా మీరునైనా ఈ లోకంలో ఎంతో సాత్వికుడు దీన మనసు కలిగిన తండ్రి అలాంటి సాత్వికము దీన మనసు కలిగి ప్రభనైనా మిమ్మల్ని పోలినైనా మీ అడుగు జాడల్లో ఉండటకు మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి యొక్క వాక్యాల ప్రకారంగా తండ్రి మేమేమన్నా మా జీవితంలో ఆ రీతిగా అతిశయించుకుంటూ గర్విస్తే తండ్రి మమ్మల్ని మేము జీవపు డమ్మం కలిగి ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించమని ఈ వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు వందనాలుగు కృతజ్ఞతలు దేవ ఈ వాక్యం ప్రభ ఇది ప్రభు వల్ల కలిగిందని వాక్యాన్ని ప్రభ సంపూర్ణంగా సాత్వికముతో దేవా ఈ యొక్క వాక్యాన్ని నృదయంలోకి అంగీకరిస్తున్నాను దేవ ఇదిగో నా తండ్రి కొన్ని ప్రార్థనలు విజ్ఞాపన అంశాలు ప్రభా నాయన నీ సన్నిధిలో ఉండి మొరపెడుతుండగా నాయన మీరే ప్రతి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా తండ్రి మా దేశ రక్షణ కొరకు తండ్రి ఔను దేవా తండ్రి ఈ దేశంలో ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు ఎంతో మంది తండ్రి నరహంతకులు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు ఎంతో మంది నాస్తికులు ఉన్నారు ప్రభా ఎంతో మంది నాయన తండ్రి అనేక అటవీ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో తండ్రి ఇంకా ఎక్కడో గ్రామాల్లో రాష్ట్రాల్లో తండ్రి ఇంకా ఎన్నో చోట్లనైనా నీ సువార్త ప్రకటింపబడని ప్రజలున్నారు దేవ దేవా దేవనైనా నీ సువార్త ప్రకటించబడటకునైనా నీ రాజ్య సువార్థ ప్రకటించబడటకునైనా అనేకులు ఆ సువార్థ ద్వారా ప్రభావ నమ్మి నేను రక్షకుడిగా అంగీకరించి మారు పొంది బాప్త్యత్వం పొందినైనా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవ రక్షింపబడటకు మీ సహాయం చేయండి ఒక్కరు కూడా తండ్రి ఈ దేశంలో ఉన్నవారు ఎవరు కూడా నశించిపోకుండా దేవ అంతటా అందరూ మారు మనసు పొందినైనా రక్షింపబడటకు నీ రాజ్యంలో చేర్చబడటకు తండ్రి చీకటిలో ఉన్న ప్రజలు తండ్రిని వెలుగులోకి వచ్చటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఎవరైతే సేవకులు ఉన్నారో తండ్రి పడిపోయిన వారు ఉన్నారో దేవనైనా వాళ్ళందరికీ తండ్రి మరలా ఒక అవకాశం ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్కరి మీదనైనా అంత్యదినముల ఎందు మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరించదనన్నావు సర్వ జనుల మీదనైనా నీ ఆత్మను కుమ్మరించదనన్నావు తండ్రి ఆ రీతిగా ఎవరైతే ప్రభ దానికి కారణం ఏమైనా వచ్చినైనా ఎవరైతే ప్రభ వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా ఉన్నారో ఎవరైతే తండ్రి ఆ రీతిగా తమ దివిటీలు సిద్ధపరుచుకొని వెలగకుండా ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ప్రభ మీరు వెలిగించి వాళ్ళందరూ దేవా మరలా వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకొని దేవానైనా ప్రతి ఒక్కరు నీ సువార్త ప్రకటించాలా ప్రతి ఒక్కరునైనా నీ రాజ్య సువార్తని ప్రకటించాలా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన ఆయన ప్రయాస ఆ రీతిగా నీ దృష్టిలో ఉండులాగినా మీరు సహాయం దండి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని నేను యొక్క ఆత్మతో నింపి అభిషేకించి ప్రతి ఒక్కరిని దేవా యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా వాళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరుగుటకు నైనా తండ్రి అనేకులు ప్రభ ఆ రోజు అరణ్య ముందునైనా బాప్తిష్మ ఏ రీతిగా అయితే ప్రభానైనా పరలోక రాజ్యము సమీపించింది మారు పొందుడని ప్రకటించినప్పుడు అనేకులు తండ్రి వారి పాపాలు ఒప్పుకొని అతని చేత బాప్తిష్మం పొందినట్టు తండ్రి అనేకులు ఆ రీతిగా వారి పాపాలు ఒప్పుకొని బాప్తిష్మం పొందుటకు తండ్రి మీరే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో దేవా తండ్రి బ్లెస్సీ సిస్టర్ గురించి ఆమె కంటు చూపు గురించి ప్రార్థిస్తుండగా నాయన తండ్రి తండ్రి ఇద్దరు గుడ్డి వారిని యుద్ధకు వచ్చినప్పుడు అడిగినారు ఇది నేను మీకు చేయగలను మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు వారు నమ్ముతున్నామన్నారు తండ్రి వారి కన్నులు ముట్టి మీరు వారి కన్నులు తెరిచారు ప్రాభ ఆ రీతిగానే తండ్రి సిస్టర్ కన్నులు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబం దేవా రక్షణ పొందుటకు దేవ సహాయం దయచేయండి అలాగే దక్షకు సిస్టర్ ఉన్న యొక్క ఇన్సులిన్స్ తండ్రి రిలీఫ్ కావాలా తండ్రి మీరే స్వస్థపర మీరు పొందిన గాయాల చేత స్వస్థతనైనా ఆ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం షుగర్ అయినా తండ్రి ఆ యొక్క షుగర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి కుటుంబం అంతటికీ మారు మనసు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దేవ బాప్తిస్మం పొంది రక్షించబడటకు సహాయం దయచేయండి అలాగే తండ్రి ఈ ఎన్నో నశించిపోతున్న ఆత్మల గురించి నైనా మేము ప్రార్థిస్తున్నాం దేవ ఏ ఒక్కరు కూడా తండ్రి నీ గురించి తెలియకుండానైనా ఎవరు కూడా తండ్రి వారి పాపంలో ఉండినైనా చనిపోకుండా దేవ దాని పట్ల మీరు ఆనందించే దేవుడు కాదు సంతోష దేవుడు కాదు ప్రభా కాబట్టి ఎవరు కూడా తండ్రి నీ సువార్త తెలియకుండా వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు బాప్తిస్మం పొందకుండా నశించిపోకుండా దేవ తండ్రి నీ స్వార్థ ప్రకటించబడటకు నశించిపోతున్న ఆత్మలన్నీ దేవ నీ రక్షణలోకి వచ్చుటకు దేవనైనా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే హాస్పిటల్లో తండ్రి నానా విధమైన రోగములు చేత వ్యాధుల చేత పీడింపబడుతున్న వారికి మరణకరమైన రోగములతో పీడింపబడిన వారికి నైనా అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ దేవా మీరే వారిని స్వస్థపరచండి దేవా ఆ రోజు ఎంతో మంది కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటి వారు దయ్యములతో పీడింపబడిన వాళ్ళందరూ స్వస్థత పొందినారు ప్రభా కేవలం నాయన నీ కనికరం వల్ల నీ కృప వల్ల తండ్రి ఆ రీతిగా ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ నాయన మీరు స్వస్థపరచండి ప్రతి హాస్పిటల్లో ఉన్న ప్రభా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారో ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళందరినీ అయినా మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి దేవా మీరు పొందిన గాయముల చేత ఉన్న స్వస్థత దేమని ప్రార్థిస్తున్నాం అలాగే కేబీపీఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు దేవానైనా నీ స్వార్థని ప్రకటించుటకునైనా నైనా ప్రతి ఒక్కరినైనా మీరు నడిపించండి ఆ రీతిగా వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి ప్రతి ఒక్కరిని యొక్క ఆత్మతో నింపి అభిషేకించి ప్రతి ఒక్కరిని ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి అనేకులు విజ్ఞాపన ప్రార్థనలో ఉండాలా తండ్రి ప్రతి సంఘము సంపూర్ణులుగా మారాలా దేవా తండ్రి ఎలాంటి మడత గాని మచ్చగాని డాగు లేకుండా తండ్రి ప్రతి సంఘము ఒక వధువులాగా పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూసే వధువులాగా తండ్రి తండ్రి అలంకరింపబడినైనా తండ్రి సిద్ధపడుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సంతానం లేని వారి గురించి నాయన నిరుద్యోగం గురించి వివాహం గురించి తండ్రి మేము ప్రార్థిస్తుండగా ఎవరికైతే సంతానం లేదోనైనా తండ్రి నాయన అవ చెప్తుంది యహోవ దయ నేను ఒక మనుషుల్ని సంపాదించుకున్నాను అన్నది ప్రభావ అలా తండ్రిని ఆయన నీ దయనైనా ఎవరికైతే గర్భపాలం లేని వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళందరి పట్ల మీ దయ చూపించిన ఆయన వాళ్ళందరికీ నైనా మీరే గర్భపాలం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భపాలం యహోవ ఇచ్చు బహుమానం కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు ఆ రీతిగా బహుమానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరీక్షణతో ఉన్నారో తండ్రి ఆశతో కనిపెట్టుకున్నారో తండ్రి వారి ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ఆ రీతిగా వారి జీవితంలో యొక్క గొప్ప మేలు చేసి వాళ్ళ హృదయ వాంచలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం వివాహం కాని వారికినైనా వివాహం మీరు జరిగించండి ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళందరికీ దేవా మంచి జాబ్ దైంచేయండి ప్రతి ఒక్కరిని దేవ మీరు ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తండి తండ్రి ప్రతి కుటుంబం నైనా ఆర్థికంగా దీవించబడి ఆశీర్వదించబడి బహుగా ఫలించినైనా నిన్ను మహిమ పరిచే కృపనైనా దయచేయమని ప్రార్థి స్తున్నాం అలాగే చిల్డ్రన్స్ గురించి ఆయన ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ బాల్యం నుండి నాయన నీ యొక్క శిక్షలోను బోధలోను పెంచబడటకు సహాయము దయచేయండి ప్రతి ఒక్కరు తండ్రి బాల్యం నుండి నీ సన్నిధిలో ఎట్లయితే సమూహాలు ఎదుగుతూ పెరిగిండో తండ్రి అలాగ ప్రతి చిన్న బిడ్డ నీ సన్నిధిలో ఎదుగుతూ పెరుగుటకు సహాయం దయచేయండి తల్లిదండ్రుల మాట విని లోబడి భయభక్తులు కలిగి అలాగే తండ్రి నీ మాట విని లోబడి భయభక్తులు కలిగే బిడ్డలుగా మీరు మార్చండి ప్రతి చిన్న బిడ్డలకు మీరు మంచి ఆరోగ్యము దయచేమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే యవనస్తులు ఎవరు కూడా తండ్రి ఎలాంటి చెడు సహవాసాలకు చెడు అలవాట్లకు ఇలాంటి చెడు వాటికి ప్రేరేపించబడకుండా తండ్రి వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి మంచిగా చదువుకోవాలా ఉన్నత స్థితిలో ఉండాలా తండ్రి తల్లిదండ్రుల మాట ప్రకారంగా తండ్రి వారు కూడా నాయన ప్రార్థనలో వాక్యద్యానంలో నీ సన్నిధిలో ఉండాలా ప్రభుణాన నీ సహవాసంలో ఉండాలానైనా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎలాంటినైనా తండ్రి ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన ఉన్నాయి ప్రభావైనా తండ్రి ఆ వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా వ్యర్థమైన మార్గంలో ఆలోచనలతో ఉండకుండా తండ్రి వాళ్ళ భవిష్యత్తుకు నైనా మంచి ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు పోవటకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ప్రతి కుటుంబం గునైనా తండ్రి కుటుంబ సభ్యులందరూ ప్రభా తండ్రి యహో యహోవసు అన్నాడు నేను నా ఇంటివారు వారు యహోవ సేవించామన్నా ఆ రీతిగా ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారుమనసు పొంది బాప్తిస్మం పొంది ప్రతి ఒక్కరూ తండ్రి నేను సేవించే వారిగా ఉండుటకు సహాయం ప్రతి కుటుంబంలో దేవ నీ శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో దేవ మీరే గొప్ప కార్యాలు అద్భుతాలు జరిగించండి మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు దయించండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి రాకపోకలు ఎందు చేస్తున్న పనులు ఎందు నైనా మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అలాగే నందన్ సాయి అనే చిన్న బ్రదర్ బైనా తండ్రి ఆ బాబుని ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్లో బాధపడుతుండగా తండ్రి మీరే ఆ బాబుని ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయాల చేత స్వస్థత ఉంది స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి దురాత్మ దుష్ట నుంచి ఆ బాబుకి విడుదల దయచేయండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తండ్రి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడటకు సహాయం దయచేయండి అలాగే తండ్రి దేశంలో ఉన్న అధికారుల గురించి సినిమా వాళ్ళ గురించి అయినా తండ్రి ప్రార్థి వాళ్ళందరి పట్ల కూడా నాయనా తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించండి వాళ్ళకి ఇచ్చిన ప్రతి పని బాధ్యతగా నిర్వర్తించాలా ప్రజలకు మంచి పాలన చేయాలా తండ్రి మంచి నాయకులుగా వాళ్ళు ఉండాలా తండ్రి నాయనా తండ్రి అలాగే వాళ్ళ ఉన్న ప్రతి స్వార్థాన్ని మీరు తొలగించండి తండ్రి ప్రతి కపటమును తీసివేయండి వేషధారణను మీరు తీసివేసిన ఆయన వారును వారి కుటుంబ సభ్యులు అందరూ స్వార్థ ద్వారా మారుమనుసు పొంది బాప్తి మంది వాళ్ళందరూ దేవా నైనా రక్షించబడటకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో తండ్రి నైనా క్రీస్తు ప్రకటించబడని ప్రతి చోట్ల దేవ నీ సువార్త ప్రకటించబడటకు దేవా అనేకులు సేవకులను మీరు లేవనెత్తండి అనేకులు దేవ ఇలాంటి ఆత్మల పట్ల భారం కలిగి తండ్రి పౌలంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదన్నారు తండ్రి అలాంటి భారంతో తండ్రి అనేకులు తండ్రి నైనా నైనా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో దేవ తండ్రి ఎవరైతే బారు మనసు పొంది బాప్తిష్టం పొందిన ప్రతి ఒక్కరు తండ్రి శిష్యులుగా మారి ఈ భారంతో తండ్రి అలాంటి ప్రయాసంతో తండ్రి పిలుపుతో ముందుకు పోయిన ప్రతి ఒక్కరు తండ్రి స్వార్థ ప్రకటించబడటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే నాగరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా తండ్రి ఆయన ఇల్లు కట్టబడాలని తండ్రి ప్రార్థించమన్నారు తండ్రి యహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నావు తండ్రి మీరే ఆ గృహాన్ని కట్టించండి దేవా అతడికి ఉన్న తాగుడి నుంచి విడుదల దయచేయండి మారు రక్షణ దయచేయండి అలాగే అశోక్కి తండ్రి పసికరులు పక్షవాతం ఉందని చెప్పినారు బ్రదర్ ఆ పసికరుల నుంచి ఆ పక్షవాతం నుండి దేవా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి అయితే డిప్రెషన్ నుండి తండ్రి ఆ యొక్క నిరుత్సాహంలో నుండి తండ్రి మీరే విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన తండ్రి అలాగే సోని సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తుండగా తండ్రి హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు తండ్రి ఆ క్రిటికల్ కండిషన్ లో ఉన్న మీరు ముట్టండి తాకండి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత దయచేసి నాయన ఈ శ్రమలో ఆ కుటుంబానికి ఆమెకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి రేణుకా సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి దేవా తండ్రి ఆమెకున్న ప్రతి తండ్రి చేయి నుంచి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు అన్నిటి నుంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యము ఆమెకు దయచేయమని ప్రార్థి స్తున్నాం అలాగే తండ్రి ఎవరైతే తండ్రి భరత్ భూషణ్ అని ఆయన తండ్రి వెంటిలేటర్ మీద ఉన్నాడో తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో తండ్రి ఆయన ఎందు మీరు కనికరించిన ఆయన తండ్రి ఆయన ఉన్న స్థితిలో నుంచి మీరు లేవనెత్తండి తండ్రి ఆయన చేసిన అతిక్రమములుంటే పాపములుంటే క్షమించిన ఆయన తండ్రి ఆయన ఆయుష్ని పెంచమని తండ్రి మీరు పొందిన గాయలలో ఉన్న స్వస్థత తండ్రి ఆ యొక్క బ్రదర్ కనుగ్రహించమని ఆ కుటుంబానికి మీరు యొక్క శ్రమలో తోడుగా ఉండమని మీ యొక్క ఆదరణ ఓదార్పు ఆ కుటుంబానికి దయచేయమని ఆ రీతిగా కుటుంబం పట్ల మీకు కనికరించి దయ చూపించిన ఆయన మీరే కుటుంబానికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రీతికి ఇక్కడ ప్రేయర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి చేస్తున్న పరిచర్యలో దీవించి ఆశీర్వదించి ఇంకా ముందుకు నడిపించండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలన్నీ మీ మహిమ తీర్చి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దేవా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ఆ రీతిగా తండ్రి నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుటా వెయ్యి కంటే శ్రేష్టమున్నావు అట్టి శ్రేష్టముందని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీ వాక్యం పరిశుద్ధ నామంలో దేవాన్ని ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ప్రైజ్ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ మనకి ఆశీర్వాదం ఇస్తాం చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లాడన్నా అన్నా ప్రైజ్ లాడన్నా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్నా పరిశుద్ధరా బ్రదర్ ప్రైజ్ లాడు మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ మన ప్రభు నేసుక్రీస్తు కృప కనికనము ప్రేమ సమాధానం నడిపింపు చేరవచ్చిన మనందరికీ లోపం సకల పరిశుద్ధులు సదాకాలంతో నేను నడిపించను కాకర్ అందరికి ప్రైజ్